అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే జీవుని యొక్క సంసారాన్ని ఆ చైతన్యమునకు అంటగడుతున్నారు ఇప్పుడు చూడండి మీరేం చేయాల్సి ఉంటుందంటే దీన్ని ప్రాక్టికల్ గా అనుభవానికి తెచ్చి ప్రయత్నం చేయాలి ఇది చాలా ఇది తీర్థికల్ గా అనిపిస్తుంది తీరీలాగా అనిపిస్తుంది ఆ అనిపించటంలో ఇది అనుభవానికి దూరంగా ఉందా అని కూడా అనిపిస్తుంది ఆ భ్రమ నుండి బయటపడి అనుభవంలోకి తీసుకురావాలి ఇప్పుడు కూడా మీకు మనస్సు ఉంటుంది భావన చేసేది మనస్తే కదా పాఠం చదివేది మనస్తే నేర్చుకునేది మనస్తే కష్టపడేది మనస్తే సుఖపడేది మనస్తే ఇప్పుడు మనస్సు ఏం చేయాలంటే తన అజ్ఞానాన్ని తానే పోగొట్టుకోవాల్సి ఉంటుంది ఏం చేస్తుంది సుఖాన్ని పొందుతుంది దుఃఖాన్ని పొందుతుంది మన సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉండే ఏమంటుంది ఈ సుఖదుఖములు ఆత్మ చైతన్యానివే అంటే నావే అని చెప్తుండే అంటే నావే అంటే ఇప్పుడు నేను మనస్సును అయిపోయాను అన్నమాట కాబట్టి మనస్సు ఏం చేస్తుంది ఒకవైపు సుఖ దుఃఖాలను పొందుతోంది తనకి తాను సృష్టించుకుంటోంది రెండో వైపు ఈ సుఖ దుఃఖములను చైతన్యానికి అంత ఎంత పని చేస్తుందో చూడండి ఆ మనస్సు సుఖ దుఃఖాలను కూడా సృష్టించుకుంటున్నాం ఇప్పుడు వర్షం పడితే సుఖమా దుఃఖమా మనస్సు అంటుంది సుఖం ఉంటుందో సార్ దుఃఖం ఉంటుంది ఇంకోసారి వర్షం పడినప్పుడు బయట రోడ్డు మీద వెళ్ళి వాడు దుఃఖం వాడికి దుఃఖం అనిపిస్తుంది ఇంట్లో గుర్తిని టీవీ నుంచి బయటకు చూస్తున్న వాడికి కాఫీ తాగుతూ చూస్తున్నాడు అనుకోండి ఎంత బాగుందో వీడతాడు కాబట్టి మనస్సు వర్షానికి సుఖము లేదా దుఃఖము అని అది ఒక పొరపాటు చేస్తుంది పెద్ద పొరపాటు అది రెండో పొరపాటు ఏం చేస్తుంది ఈ సుఖ దుఃఖములను తీసుకువెళ్ళి ఆ చిట్టు గంటగడుతుంది చిట్ అంటే నేను దానికి అంటగడుతుంది కాబట్టి మనస్సు ఇలాంటి పొరపాటు చేసుకోండి అని మనం ముందు అర్థం చేసుకోవాలి ముందు ఆ చిత్తు వైపుకి మనం ఒక అడుగు వేయాల్సి అంటే కదలే మన కదలాడుచుండే మనస్సు వెనుక కదలని వెలుగు గలదు అని ముందు దాన్ని బాగా పట్టుకోవాలి ఆ ఎరుక గలదు మనము మనస్సుతో మమేకమై ఉంటాము రోజంతా కూడా మనస్సుతో మమేకమై ఉంటాం మనస్సుతో మమేకమై ఉన్నప్పుడు ఏమవుతుంది మనస్సు సుఖాన్ని భావన చేస్తే నేను సుఖిని అవుతాను మనస్సు దుఃఖాన్ని భావన చేస్తే నేను దుఃఖిని అవుతాను నాకు బాధు నేనోసారి ంబాయిలో దిగాను అప్పట్లో బొంబాయి మీదిగా వస్తుంది ఇవన్నీ బొంబాయిలో దిగాను బొంబాయిలో దిగినప్పటికి ప్రయాణంతో అలసిపోయి ముంబైలో నాకు ఒక మెంటల్ బ్లాక్ ఉంది నేను ఎక్కువ ప్రయాణాలు చేస్తాను ప్రయాణాల గురించి కంప్లైంట్ చేస్తాను అలా చేయకూడదు కదా కంప్లైంట్ చేయడం ప్రయాణమైనా మానేయాలి ఏదో ఒకటి మానేయాలి చూద్దాము సో బొంబాయిలో దిగాను అమ్మగారు అక్కడ మనకి ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారు వారు నాకు ఆకలిగా ఉండి వడ్డించారు భోజనం చేస్తున్నారు పక్కన నిలబడి కొసరి కొసరి వడ్డించి నాకు ఆమె భోజనం పెడుతున్నారు అదే సమయంలో ఆమె ఏదో తమ తన యొక్క గాథని కూడా చెప్తున్నారు సహజం కదా తప్పే ఉంది ఆ చెప్పడంలో మొట్టమొదట పప్పు అదే ఏదో కూర ఏదో తినేయడానికి భోజనం రెండు భాగాలు అనుకోండి కూర పప్పు పూర్తి చేసేప్పటికి ఆమె తన కుమార్తె గురించి చెప్పారు ఆ చెప్పడంలో కళ్ళంపట్టి నీళ్లు ఉన్నాయా నేను అయ్యో పాపం అని నేను అనుకున్నాను ఇంకా మజ్జిగార్ దగ్గరకు వచ్చేప్పటికి తన కుమారుడు గురించి చెప్తున్నా ఆ నవ్వుతో ఆనందంతో చెప్తున్నా ఎందుకంటే కుమారుడు పరిస్థితి అనుకూలంగా ఉన్నది కుమార్తె పరిస్థితి ప్రతికూలంగా కాబట్టి కుమార్తె పరిస్థితి చెప్పేప్పుడు కళ్ళంపట్టి నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు ఇంకా ఆరిపోకముందే కుమారుడు పరిస్థితి చెప్పేప్పుడు ముఖముపై చిరుణము ఆమె ముఖంలో ఆనందము కనపడి ఈ రెండింటినీ దర్శిస్తూ నేనున్నాను ఏమంట కాబట్టి సో మనస్సుతో మమేకమైనప్పుడు సుఖమున్నప్పుడు సుఖి దుఃఖమున్నప్పుడు దుఃఖి అలా మమేకమై ఉండరాదు నేను భోజనం అయిపోయిన తర్వాత నేను ఏం చెప్పానంటే చూడండి ఇప్పుడు మీరు చెప్పిన ఒక సగము సుఖము సగము దుఃఖము దుఃఖము సుఖము అలా తింటాను మీకు ఉంది కదా అంటే అవును తెలుస్తుంది మీరు ఆ సుఖదుఖములు రెండు కూడా కాదు వాటికి పైన కొంచెం పైన ఆ పైన ఏముందో మనకి ఏం తెలుసు అలా అనద్దు అలా అనేస్తే పోయిందంట ఆ పైన ఏముందో మీరు ఇప్పుడు తెలుసుకోవాలి భవిష్యత్తులో తెలుసుకోవడానికి ఏముండదు భవిష్యత్తులో ఏమి ఆ పైన ఏముంది మీరే ఉన్నారు పైన మీరేం చేశారంటే ఆ సుఖదుఖములకు కదలాడుతూ ఉండే మనస్సులో మునిగిపోయారు మీరు మీరేం చేస్తారంటే ఆ మనస్సుకి పైకి వెళ్ళండి మనస్సుకి పైకి వెళ్ళడం ఎలాగా అంటే కదలాడే మనస్సు వెనుక వెనుక లేక పైన ఎలా పర్వాలేదు అదే ఫిజికల్ గా వెనుక కాదు ఫిజికల్ గా పైన కాదు ఆ కదలాడే మనస్సు వెనుక లేక పైన కదలికలేని ఎరుక ఉంటుంది ఉంది ఎప్పుడు ఇప్పుడేనండి ఇప్పుడే మీరేం చేస్తారంటే కదలాడే మనస్సుతో పాటు మీరు కూడా కదలాడుతూ ఉన్నారు కొంచెం అది గమనించండి గమనించాము ఇప్పుడు ఏం చేస్తారంటే కదలాడే మనస్సుకి పైన ఉండే ఎరుక ఏదిగలదో ఆ ఎరుకలో ఉండండి మీ వేర్ఫ్ ఎరుకలో ఉండండి సరే ఎరుకలో ఉన్నాను ఇప్పుడు ఎప్పటిని మీకు సుఖమా దుఃఖమా ఏదీ లేదు కాబట్టి మీరు కదలాడే మనస్సుతో పాటుగా కదులుతో సుఖంతో పాటు సుఖము దుఃఖంతో పాటు దుఃఖము అలాగ అయిపోకూడదు చిరాభాష ఈ కదలాడే మనస్సు యొక్క సుఖదుఖములు ఏవైతే గలవో ఆ ఎరుక ఎందు అది లేవు అది మీరు అనుభవపూర్వకంగా మీరు దాన్ని అభ్యాసం చేయాలి అవును జ్ఞానాజ్ఞానములకు అతీతమైనటువంటి వెలుగు కనుక మీరు ఆ మనస్సు యొక్క సుఖ దుఃఖములను ఎరుకకు అంటగట్టవద్దు అలా అంటగట్టితే అదే అజ్ఞానం దుష్యంతుడి అంగీ యొక్క రంగులను వస్త్ర ఆధార వస్త్రానికి అంటగడితే ఎలాగ తప్పు అవుతుందో మనస్సులో దేహము కూడా దేహము మనస్సు కూడా వాటి ఎందు సుఖదులను మీరు మీకు అనగా పైన ఎరుక రూపంగా ఉండే మీకు అంటగట్టుకోవద్దు అంటే ఇది ఎలా నీకు కొంచెం భాష మార్చి చెప్తారు వేదాంతం యొక్క రహస్యమటో చెప్పుంటారా మీకు అదే పాఠం నేను ఇరవై ఏళ్ల క్రితం ఏ పాఠం చెప్తానో ఇదే రోజు అదే పాఠం చెప్తున్నాను కానీ ఇరవై ఏళ్ళ నుంచి వింటూనే మళ్ళీ కొత్త పాఠం అన్నట్టుగా వినడానికి వస్తారు దాంట్లో ఉండే రహస్యం దాంట్లో మహిమ దానికి మహిమ గలదు సూర్యుడు ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు అంత ఫ్రెష్గానే ఉంటాడు సూర్యోదయము ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది సూర్యోదయం రోజు వచ్చే సూర్యుడే కదా అది పాటబడి కూడా ఉంటూ ఉండదు సూర్తుడు అలాగే ఆత్మ స్వరూప నిరూపణం అతిది దీంట్లో రహస్యం ఏంటంటే నిన్న వాడిన భాష ఇవాళ వాడకపోవడం కొత్త భాషలో చెప్తూ భాష మార్చి చెప్పడం ఎప్పుడు చెప్పినా అదే దాన్నే భాష మార్చి చెప్పడం కొత్త భాష ఇప్పుడు నేను భాష మార్చి చెప్తాను చూడండి ఇప్పటివరకు చెప్పింది భాష మార్చి చెప్తాను ఇంతవరకు ఎలా చెప్పాను దేహము మనస్సు వైపు నుంచి వ్యాఖ్యానం చేశారు ఇప్పుడు పై నుంచి దేహం మనస్సు వైపు నుంచి కిందకి పై నుంచి కిందకి వ్యాఖ్యానం డౌన్ సైడ్ అప్ అప్ సైడ్ డౌన్ రెండును సో ఇది ఎలాగంటే చూడండి ఏం చేస్తారంటే మనస్సు సుఖము దుఃఖము అనుభవానికి వస్తాయి సుఖ దుఃఖాల అనుభవానికి వచ్చిన వెంటనే ఏమంటే సుఖ దుఃఖాలకు అతీత ఎవరూ లేడు సృష్టిలో చిరాభాషలన్నీ సుఖ దుఃఖాల్లో పడి ఉన్న చిరాభాష అంటేనే దాని బతుకాల లాంటిది చిరాభాషలో సుఖ దుఃఖాలు లేకుండా ఇంకెలా ఉంటుంది మహారాజైనా అంతే మహారాణి అయినా అంటే కూలీనాలీ చేసుకునే పురుషుడు లేక స్త్రీ అయినా కూడా అంతే ఇది ఒక కఠోరమైన సత్యం ఈ సత్యాన్ని ఎవడైతే అనుభవానికి తెచ్చుకుంటాడో వాడికి వైరాగ్యం సహజంగా లభిస్తుంది వాడికి సహజం వైరాగ్యం ఆ కఠోర సత్యం ఏమిటంటే ఇప్పుడు మీరు మహానగరాల్లో న్యూయార్క్ మొదలైన మహానగరాల్లో కోట్లకు పడగలిగిన ధనులు ఆ లక్ష్మీ ప్రసాదం కలిగినటువంటి ఆ ధనవంతులు వాళ్ళు అనేక భోగముల మధ్య జీవిస్తూ వాళ్ళు ఎటువంటి సుఖ దుఃఖముల చక్రంలో ఉంటారో స్లములో గుడిసెలో చిన్న బతుకు బతుకుతున్న ఒక సామాన్య వ్యక్తి కూడా అటువంటి సుఖ దుఃఖముల చక్రంలోనే ఉంటాడు పెయిన్ క్లెషర్ పెయిన్ సైకిల్ సమానంగా ఉంటుంది ఇప్పుడు రిక్షావాడి పర్సు పోయిందనుకోండి వాడికి యాభై రూపాయలు పర్సు పోయిందని దుఃఖిస్తాడు కోటీశ్వరుడి స్టాక్ పోయిందనుకోండి వాడు యాభై కోట్ల నష్టం వచ్చిందని దుఃఖిస్తాడు దుఃఖం ఇద్దరికీ సమానంగా ఉంటుంది తెలుసా సమానంగా ఉంటుంది రిక్షావాడి దుఃఖం తక్కువని కానీ కోటిష్టరుడు దుఃఖం ఎక్కువ ఉంది కానీ మీరు అనుకో ఇద్దరు సమానమైన దుఃఖాన్ని అనుభవిస్తారు పావలా పడిపోతే రిక్షా వాళ్ళు ఎక్క చేయడు ఓ పదివేలు పోతే కొన్నిస్తుయడు ఎంత చెప్పితే అంత గాలి అని కాబట్టి సుఖ దుఃఖముల యొక్క స్వరూపం సమానంగా ఉంటుంది మరి అటు ఉన్నప్పుడు ఈ డబ్బు దస్త దీనికోసం ఇంత గెలిగిలు ఎందుకు అని మీరు ఒక మాట చేసుకున్నారంటే మీరు కృతార్థులైపోయినట్టు అక్కడికి ఆ పాయింట్ లో సరే ఆ విషయం లెక్క మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే సుఖ దుఃఖములు అందరికీ సమానమే మీకున్న సుఖదుములు చాలా విలక్షణమైనవిగా మీకు అనిపిస్తుంది అలాగే మనస్సు పెట్టే భ్రమ అలా ఉంటుంది పెట్టే భ్రమ అలా ఉంటుంది నేను దృష్టాంతం చెప్పేవాడి ఇప్పుడు గడ్డ గడ్డ అంటారు గడ్డ అంటారు గడ్డ చేతి మీద అనుకోండి ఎక్కడి చేతి మీద వచ్చింది కాలు మీద వచ్చింది ఏ ఇబ్బంది ఉండేది కాదు చేతి మీద వచ్చింది తినడానికి లేదనుకుంటారు గడ్డ వీపు మీద వచ్చిందనుకోండి ఏంటండి వీపు మీద గడ్డ అయితే కష్టండి ముందు గడ్డ వస్తే దానికి ఏదైనా కొంత మనం సంరక్షణ చేయగలుగుతాం ఈ వీపు మీద వచ్చిన గడ్డ కష్టం ఉంటాయి కాలుకొచ్చిందనుకోండి కాలుకొస్తే ఎలాగండి చేతికొస్తే ఏదో ఒక అలక్షణం చేయొచ్చు కానీ కాలుకొస్తే ఎలాగన్నా ఈ గడ్డన్నది ఎక్కడ వచ్చినా అక్కడ తప్ప ఇంకెక్కడొచ్చినా మనం మీరు నిర్వహించగలిగి ఇక్కడ రావడం మూలంగా మనం కష్టపడుతున్నామని అనిపిస్తుంది ఈ సుఖ దుఃఖాలు అలా లేదా కాబట్టి సుఖదుఖముల యొక్క అవి విలక్షణంగా అనిపిస్తాయి నాకున్న సుఖ దుఃఖములు చాలా విలక్షణమైనవి అని అనిపిస్తాయి అలాగేమీ లేదు వాటి హేతువులు గిన్న గిన్నములుగా ఉన్నా సుఖ దుఃఖముల స్వరూపం సమానమే కాబట్టి ఈ సుఖ దుఃఖములనేవి ఉన్నవి మనస్సులో ఉన్నవి పుట్టుక చావులు ఎక్కడున్నవి దేహమునందు ఉన్నవి ఆరోగ్యం అనారోగ్యం ఎక్కడ ఉన్నాయి దేహమునందు ఉన్నది అని వీటిని ఎక్స్టర్నలైజ్ చేయాలి అది సంసారం సంసారము యొక్క మూట సంసారం యొక్క స్థానం ఏమిటంటే పుట్టుక చాము ఆరోగ్యము రోగము సుఖము దుఃఖము ఇంతే ఇంతే సంసారం అంటే అంతకు మించి వేరే అన్ని మొత్తం కవర్ అయిపోయాయి మీరు పుట్టుక చాబులను ఎక్స్టర్నలైజ్ చేయాలి నేను పుట్టాను నేను పోతానని కాదు నేను పుట్టలేదు నేను నాకు చాబు లేదు చిట్టు చావు ఉండదు ఇప్పుడు పుట్టుక అనేది మీకు తెలుస్తూ ఉందా లేదా కదా నేను పుట్టాను ఆ పుట్టుక మీకు తెలిసింది కదా మీకు తెలిసిందంటే అది మీది కాదనమాట ఎక్స్టర్నల్ అలాగే చావు కూడా తెలుస్తున్నాయి ప్రతి వాడికి చావు తెలుస్తుంది కాబట్టి చావు వాడిది కాదనమాట ఎక్స్టర్నల్ కాబట్టి పుట్టుక చావులు నాకు లేవు నేను పుట్టలేదు నేను చావను. నాకు లేవు ఎక్స్టర్నలైజ్ చేసినారేంటి అది రోగము ఆరోగ్యము రెండు ఎక్స్టర్నలైజ్ చేయండి ఆరోగ్యాన్ని మీరు పరికట్టుకునే ఎక్స్టర్నలైజ్ చేయక్కర్లేదు రోగాన్ని ఎక్స్టర్నలైజ్ చేయాలి పుట్టుకను చామును రెండింటినీ ఎక్స్టర్నలైజ్ చేయాలి రోగాన్ని ఎక్స్టర్నలైజ్ చేయాలి రోగం వచ్చిందనుకోండి రోగము నాకు రాలేదు దేహానికి రోగం దేహానికి మందు విట్ ఈస్ ది ట్రూత్ మీరు అనవసరంగా మీరెత్తి వేసుకుంటున్నారు జీవ సంసారం చిద్గతం విదువు జీవ చిదాభాసం ఉండే సంసారాన్ని మీద పెట్టుకుంటున్నారు రోగం దేహానికి వస్తుంది స్వరూపానికి రోగం రాదు రోగం దేహానికి వస్తుందా ఎదుగులకు వస్తుందా చెప్పండి మీరు అందుకేనే దేహం అని అనుకున్నప్పుడే మీకు రోగ దుఃఖం ఉంటుంది ఎరుకలో దుఃఖం ఉండదు ఎరుకలో నొప్పు ఉండదు దేహంలో ఉంటుంది నొప్పి కాబట్టి రోగమును ఎక్స్టర్నలైజ్ చేయండి అది కష్టం అంత కష్టం ఉంటే అభ్యాసం చేయాలి తర్వాత ఫైనల్ గా దుఃఖం ఉంటుంది దుఃఖాన్ని మీరు ఎక్స్టర్నలైజ్ చేయండి దుఃఖము గలదు దుఃఖాన్ని డెనై చేయమంటలేదు నేను డినై చేయడం అంటే ఉన్న దుఃఖాన్ని లేదని లేదని భ్రమపడ్డాం అది డినయల్ కాదు నేను అంటున్నాను యు డోట్ డినై డినయల్ డజంట్ వర్క్ డెనై చేయద్దు ఎక్స్టర్నలైజ్ చేయండి మీకు డినైకి ఎక్స్టర్నలైజేషన్ తేడా తెలిసిందండి డినై అంటే ఇంప్రాక్టికల్ ఎక్స్టర్నైజ్ మోస్ట్ ప్రాక్టికల్ థింగ్ దుఃఖము కలదు నేను మొన్న ఎవరో మహాత్ముడు చెప్తుంటే నేను చాలా ఇంప్రెస్డ్ అయిపోయాను ఆయన ఏమని అడిగారంటే మనస్సు మనస్సు చెప్పిన మాట వినలేదు కంట్రోల్లోకి రావటం లేదు ఏకాగ్రం అవ్వటం లేదు ఎలాగా హౌ టు కంట్రోల్ ద మైండ్ అని అడిగారు అయితే ఆయన చెప్పారు వై షుడ్ యూ కంట్రోల్ ది మైండ్ ఎందుకంటే నేను మైండ్ ని కంట్రోల్ చేయాలి అని ఒక ఎజెండా పెట్టుకుంటే అది నీకు కంట్రోల్ అవ్వదు దాంతో నువ్వు ఫెయిల్ అవుతావు అప్పుడు నీకు కాన్ఫ్లిక్ట్ ఘర్షణ నిర్మాణం అవుతుంది వై షుడ్ యూ కంట్రోల్ ది మైండ్ అంటే కాదండి మరి మైండ్ కంట్రోల్ లేకపోతే శాంతి ఉండదు కదా శాంతి నీకు కావాలా కావాలా శాంతి ఎవరికి కావాలి నాకు కావాలి మరి మైండ్ కంట్రోల్ అందుకు పెడతా ఉంటావు మైండ్ శాంతిగా ఉందా అశాంతిగా ఉందా అది నీకు అనవసరం నువ్వు నీకు శాంతి కావాలి కాబట్టి నువ్వు చేయాల్సింది మైండ్ ని కంట్రోల్ చేయటం కాదు మైండ్తో ఐడెంటిఫై అవ్వకుండా ఉండడం దట్ ఈజ్ వట్ డిస్ ఐడెంటిఫై వివేకము మనస్సును సాక్షిగా దర్శించుట అని లేకపోతే మనస్సు యొక్క చలనము నాకు ఎరుక ఎరుక స్థితిలో ఉంటుటే లట్ ది మైండ్ బీవ్ వాడవర్ ఇట్ ఈ మైండ్ ఎలా ఉంటుందో అలా ఉండదు దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకు దాని ఎడల ఎరుకగా అంటే వాళ్ళకి చెప్పే అమౌండ్ నువ్వు వెళ్ళు లేదా ఎక్స్టర్నలైజ్ దిస్ ఈస్ ది మైండ్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ లట్ ఇట్ మూవ్ సుఖాకారంగా మూవ్ అయితే లట్ ఇట్ దుఃఖాకారంగా మూవ్ అయితే లెట్ ఇట్ మూవ్ ఐఆమ్ అవేర్ ఆఫ్ ది మైండ్ మనస్సులో ఎరుక రూపంగా నేను తాను సుఖ దుఃఖములు మనస్సునే గాని నాది కావు యు ఎక్స్టర్నలైజ్ దుఃఖం వచ్చిందనుకోండి యు ఎక్స్టర్నలైజ్ ఇదిగో మనస్సు ఇది దుఃఖాన్ని భావన చేస్తూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నది యు ఎక్స్టర్నలైజ్ దట్ ఈ వెరీ ప్రాక్టికల్ సజెషన్ వెరీ ప్రాక్టికల్ లేకపోతే చిత్త నిరోధము చేయాలన్నట్లయితే అది హఠయోగ పద్ధతి కాబట్టి వెరీ ప్రాక్టికల్ ఏమిటంటే ఆ మనస్సు యొక్క సుఖ దుఃఖములను ఏదో ఒక అలా ఆపాదించుటే అజ్ఞానము కాబట్టి అజ్ఞానము మాట గుర్తు చేసుకుని మనస్సును ఎక్స్టర్నలైజ్ చేసి మనస్సులో ఉన్నది మనస్సులో ఉన్నది ఉన్నది నేను ఆ ఎరుక ఎందు నిలిచి ఉండేదాన్ని అని ఆ విధంగా అభ్యాసం చేసుకురావాలి దీనికే ధ్యానము అని దీనికే ఆత్మనిష్ట పేరు దీన్నే బౌద్ధ ఫిలాసఫీలో మైండ్ అని పేరు పెట్టారు దీనికే అది కూడా చాలా మంచి ప్రాక్టీస్ అది కూడా మనం అవేర్ఫుల్నెస్ అంటాం వాళ్ళు ఇది మొత్తానికి మీకు మొత్తం కథంతా నేను కవర్ చేసుకొచ్చాను ఇప్పుడు ఇంకోసారి అర్థం చెప్తాం ఈసారి మీకు బాగా తెలియాలి అర్థం ఏ విధముగా అయితే వస్త్రముపై తీసిన బొమ్మల ఎందున్న రంగులను ఆధార వస్త్రగాని బొమ్మలకు ఆధారమైన వస్త్రమునకు చెందినవిగా విదుహ తలపోస్తారో తరే విధముగా అజ్ఞానులు తీవ్ర సంసారం చిరాభాసయందున్న ఃాది సంసారమునున్నదిగా విదు వదంతిన్నారు విధు తెలు నేను విదుహు రెండింటికి విదుహు పెట్టేశాను వదంతి ఒకటి ఉంది కదా కాబట్టి పైదానికి వదంతి అని అనండి విదుహు అంటే ందు రంగులున్నాయని చెప్తున్నట్టుగా అజ్ఞానులు చిరాభాష సంసారములు చిట్టునందు ఉన్నదిగా తలపోస్తున్నాడు మంచి శ్లోకం శ్లోకండా చిత్తం విదు ఆత్మాసీ సంసారోత్మన పున భ విద్యా విచారణ మంచి శ్లోకాలు ఉపయోగకరమైన శ్లోకాలు అంటే ఎలా ఉపయోగిస్తాయంటే మనం ఏదైనా మనస్సు క్లేషం అనేది ఉన్నప్పుడు ఇలాంటి శ్లోకం ఒకటి రాసి పెట్టుకుని ఆ కార్డు చూస్తూ ఉంటాం రాసి పెట్టుకోవడం ఏదైనా మనస్సుకి క్లేశం తినప్పుడు ఆ కార్డు చూస్తే మీకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తాయి వెంటనే మీకు అట్లే ఆ బరువు తగ్గుతుంది ఇప్పుడు ఒక ఆయన బంగారం పోయింది అని దుఃఖిస్తున్నాడు బంగారం పోయింది అని దుఃఖిస్తున్నాడు అప్పుడు చంద్ర మగుణాలు రాసిన శ్లోకం ఒకటే అటు దాంట్లో బంగారము మట్టి లేదా నువ్వు ఎలా అయితే పొందాలని అల్లా అవసరం పారైవయా నీకు హ్యాపీగా ఉంటావు నీకు సుభం కలుగుతుంది నేను చూపించిన వెంటనే ఆ అవతలని చెప్తే సహృదయుడు అనుకోండి సహృదయుడు కాకుండా మూర్షుడైతే నన్ను పరిహాసం చేస్తున్న వాళ్ళు అభివృద్ధి వస్తుంది మూర్ఖుడు చూపించకూడదు చేతనే ఈ పాఠం తీసుకెళ్ళి నేను కర్మవాళ్ళకి చెప్తే అంతా గడబడైపోతుంది అది చెప్పకూడదు వాళ్ళ త్వరలో వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చెప్పినట్టుగా వాళ్ళు చేసి వచ్చేయాలి ఏమన్నా హరే కృష్ణకి వెళ్ళాను ఎందుకంటే ఆ నగరంలో ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో నగరం బొగ్గోట అని నగరం బొగ్గోట అంటాను కొలంబియా క్యాపిటల్ పెద్ద మహానగరం ఆ నగరంలో హరే కృష్ణ వాళ్ళు చక్కటి సో మంచి భోజనం దొరుకుతుంది మనకి భోజనం బ్రెడ్ తిరిగి రోగాలక్షేపం చేస్తూ ఉంటాం అక్కడికి ఒక టైం ఉంది ఒక గంట టైం కృష్ణ ఎంత దూరం అని అడిగ అరగంటలో వెళ్ళా సోదరే అరగంటలో కాలక్కి పోయాం అక్కడికి వెళ్ళి వాళ్ళని చక్కగా వెళ్లేప్పటికి వాళ్ళు హరే కృష్ణ జపం చేస్తున్నారు అదే పాటాది పాటు కొంచెం డ్యాన్సో చేస్తారు చూసుకుంటే ఇంకా భోజనానికి టైం ఉందని లేదు ఆగ్రహం చేసాను ఎంతటి పది నిమిషాలు హారతి అయిపోగానే భోజనం సరైన మనం కూడా హారతిలో చేయలేము హారతిలో వాళ్ళందరూ హరే కృష్ణ అని కూడా హరే కృష్ణ వాళ్ళు వాళ్ళు హరే మొదలు పెట్టారు హరే మొదలు పెట్టారు ఉంది మనకి హరే రామైనా ఒకటే హరే కృష్ణ అయినా ఒకటి మన గీత మనకి వాళ్ళ రాముడు బలరాముడు వాళ్ళ రాముడు శ్రీరాముడు కాదు మన రాముడు శ్రీరాముడు ఆ మాట పైగా నక్కర్లేదు వాళ్ళు ఏదో ఒకటి ఉంటారు ఇంకా పోని మీరు కూర్చుని చెప్పచ్చు వాళ్ళు నిలబడి చెప్తారు పోనీ వాళ్ళతో పాటు మీరు నిలబడచ్చు మనము నిలబడదాం తర్వాత వాళ్ళు మనిషి ఇలా ఇలా ఉంటూ ఉంటారు మీకు ఉన్ని ఒప్పుకుంటే ఒప్పుడు మీరు నిలబడి వాళ్ళతో పాటు హరే కృష్ణ హరే కృష్ణ ఏదో హారతి స్వామీజీ కహ అమెరికా చెప్పదు సో చక్కటి భోజనం బెస్ట్ నేను మొగోటాలో నాలుగు రోజులు ఉన్నాను ఆ నాలుగు రోజులలో చక్కటి భోజనం అక్కడే మిగతా భోజనం కాలక్షేపం చక్కటి భోజనం చేసి పెట్టుకోవచ్చు కాబట్టి వెళ్ళినప్పుడు మనం అద్వైతం అలాంటివేమో అనుకుంటున్నాం కాలక్షేపం మన మన నిష్ట కొరకు ఇలాంటివి కొన్ని కార్డులు పెట్టుకుని వాటిని తీసుకుని ఇన్స్పైర్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది కొంచెం ఈ శ్లోకం అటువంటి సమయం చేయొచ్చు అవాయిడ్ చేయొచ్చు అసలు కన్ఫ్రాంటేషన్ ఉండకూడదు అలాగే దుఃఖాన్ని కూడా అధికంగా భావన చేయకూడదు దుఃఖం ఉంటుంది ఉంటుంది దాన్ని ప్రక్కన పెట్టి ఉండడం అలవాటు చేసుకోవాలి పెద్దల నుంచి మనం నేర్చుకోదా నేర్చుకోదగ్గ గుణపాఠం ఏదైనా ఉందంటే వాళ్ళు పాపం ఎన్నో కష్టాలు పడ్డారు ఎప్పుడు కష్టాలు పడుతున్నామని కంప్లైంట్ చేయకుండా కష్టపడి మనం చిన్న కష్టాలకు కూడా కంప్లైంట్ ఎక్కువగా చేస్తూ ఉంటాం ఈ ఆధునిక కాలంలో వచ్చినటువంటి ఒక దోషం దాని నుంచి మనం కాపాడుకోవడం కోసం ఇటువంటి బోధలను ఎదుర్కొన్నట్టు ఎక్కువ మంచిది పదిక్ష ఆత్మాసీవారమవస్ బోధ భద్యా అసౌ విచారణా సంసార సంసారము అనగా సుఖదుఃఖము ఆత్మాభాస ఆత్మ యొక్క ఆభాసకు జీవస్ చిరాభాషకు మాత్రమే ఉండు ఆత్మ జీవుని చిరాభాషను ఆయన వ్యాఖ్యానం చేశాడు అంతకు ముందు అందుకోసం అలా చెప్పారు జీవుడు అంటే మళ్ళీ మీరు పుట్టాడు అలాగా ఆ ప్రవాహంలోకి వెళ్ళిపోవద్దు అద్దర్లో కనబడే ప్రతిబింబం ఎలాంటిదో జీవుడికి వాస్తవికత లేదు చిట్టుకే వాస్తవికత ఆత్మ వస్తున్నా ఆత్మచైతన్యమనే యథార్థతత్వమునకు నా లేదు ఏమిటి లేదు సుఖదు సంసారము లేదు కాబట్టి చూడండి ఇప్పుడు సుఖదులు దానికి సంసారం అని పేరు సుఖ ఈ సుఖదుఖములు అనే గృహ ఉంటుందా సన్యాసికు ఉంటుందా అందరికీ ఉంటుంది పెట్టుకుంటే ఎవరికి ఉండదు పెట్టుకోకపోతే ఎవరికీ ఉండదు సంసారం అన్నది మీరు పెట్టుకుంటే అందరికీ ఉంటుంది ఇప్పుడు కొంతమంది సన్యాసులు తీసుకుని పెద్ద సంసారాన్ని నెత్తికెట్టుకుంటారు పెద్ద సంసారం చాలా పెద్ద సంసారాన్ని నెత్తి మీద పెట్టుకుని అది మోసతో కాలక్షేపం చేసుకో అంటే అది ఎలా వస్తుందంటే ఐడియాలజీ అని ఒకటి ఉన్నది ఒక ఐడియాలజీని పట్టుకుంటాడు దాని పేరే ఐడియాలజీ అంటే అది ఐడియాస్ నుంచి పుట్టింది ఐడియా భావజాలము నుంచి పుట్టిన ఒక సిద్ధాంతం దానికి ఆ సిద్ధాంతానికి మూలం సత్యవస్తువు కాదు ఒక భావజాలం ఐడియాలజీని పట్టుకుంటాడు పట్టుకునే ఈ ఐడియాలజీ కోసం మనం ఉన్నామనుకుంటున్నాం ఈ ఐడియాలజీకి మనం అంకితం కావాలి అనుకుంటాం ఎప్పుడైతే ఐడియాలజీకి అంకితం అయ్యాడో ఇంకా వాడికి విశ్రాంతి సుఖము శాంతి రెండు ఉంటాయి ఆ ఐడియాలజీ వెనకాల పడి కొట్టుమిట్టులాడుతూ ఉంటుంది దీంట్లో ఈ ఐడియాలజీ కోసం పాటుపడి వాళ్లలో మనకి రెండు రకాల వ్యక్తులు వినపడతారు ఒకళ్ళు పద్మపత్రంభస అన్నట్టుగా మురికి నీటిలో ఉన్న పద్మపత్రము ఎలా అయితే నిర్లిప్తంగా ఉండిపోతుందో అలా ఉండి ఐడియాలజీ కోసం కష్టపడేవాళ్ళు నరేంద్ర మోడీ మొదలైనటువంటి మహాపురుషులు అలా ఉంటారు వాళ్ళకి ఈ పదవి అధికారము వాటి ఎందుకు ఎన్ని ప్రత్యేకమైన ఆదరం ఉండదు మమకారం ఉండదు పదవిపోతుంది నరేంద్ర మోడీ గారిని ఎగ్జరేమో అని మనందరం వెనకబెట్టుకోవడమే తప్ప ఆయన ఏ ఆయన ఎగ్గబోతే నాదే ఉంది నేను హిమాలయానికి పోతాను అనుకుంటాను ఆయన ఎగ్గపోతే దేశానికి నష్టం అని మనం కంగారు పడతాం నిర్లిప్తంగా ఉంటాను ఆ మహాత్ములు అలా ఆ విధంగా నిర్లిప్తంగా ఉండి ఒక ధర్మం కోసం కష్టపడి పనిచేస్తే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకో కొంతమంది దాన్ని ఒళ్ళంతా భావేసుకుని లిప్తమైపోయి అభ్యంగన స్నానంలో నూనెంత పోసేసుకుంటాను నూనెంతా అలా లిప్తమైపోయి ఐడియాలజీతో పాటు దుర్లేస్తూ ఉంటారు వాళ్ళు చూడాలి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు మొన్న ఒక ఆయన చెప్తున్నారు ఇలాంటివి చెప్తారు లోకంలో ఒక వేషం వేసుకోవడం గంభీరమైన వేషం వేసుకోవడం రెలిజియస్ లేడర్స్ అలా ఉంటారు అంత గంభీరమైన వేసుకుని భోగి నాడు నూనె నువ్వుల నూనె ఒళ్ళంటారా దగ్గర ఉపదేశం ఒళ్ళంతా నువ్వు నూనె రాసుకుని అభ్యంగణ స్నానం చేయాలి చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు అలా సంతోషిస్తాడు అది నేను సత్యము పలుకోగలను ధర్మమును అృష్టించవలను అహింసను అలాగా అదే అదే లేకపోతే ఒళ్ళంతా నువ్వు నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేయాలి శాస్త్రకారుడు అలా ఏ శాస్త్రకారు స్మృతిదారులు ఏమో చెప్తాడు వీళ్ళు రాసి వచ్చిన శ్లోకాలు ఏమో ఉన్నాయి ఇంకొకటి శాస్త్రకారులు ఏమని చెప్పాడంటే ప్రతి రోజు నువ్వుల భంగమ స్నానం ఏమని చెప్పాడు ఉపదేశాలు ఎందుకు ఉపదేశాలు ఎవరి కోసం ఈ ఎందుకంటే ఈ రోజుల్లో నువ్వుల నూనె కుంబుడికాయలు సున్ని పిండి ఇవన్నీ ఈ రోజుల్లో చక్కగా కండిషనర్ హెయిర్ హెయిర్ కండిషనర్ షాంపూ ఇలాంటివి ఉన్నాయి వాటిని వాడుకోవాలి కానీ అదే కానీ నీరు నీళ్ళు ఇదీవే రి నాటివే కాబట్టి ఇటు ఇటువంటి ఉపదేశాలు ఇలాంటి ఉపదేశాలు చేయడం తప్ప ఆ వస్తువును బోధించేటువంటి సందర్భం ఉండదు ఎందుకంటే ఇలాంటివి బోధిస్తున్నారు అంటే ఏదో ఐడియాలజీ అంటే ఐడియాలజీ వాళ్ళకి చాలా శక్తి ఎక్కువ ఉంటుంది This energy, this mind has a peculiar energy. I like the ideology in the Kathmandu world, it's a lot of so, energy. Atmanishtra, there is a lot so, of energy. But I think it's a lot of energy. Energy is a samsara. That energy is a lot of energy. So, it's a lot of energy. It's a lot of energy. Manaswati, sukhamu shanti energy. So, don't tell you about the balance. So, samsara may be స్థిరాభాస ఉంటుందండి ఆత్మ విస్ఫూర్తి ఉండదు ఇప్పుడు అర్థం మచిలిగా ఉంది అనుకోండి ప్రతిబింబం ఎలా ఉంటుంది మచిలిగా ఉంటుంది అర్థంలో కొన్ని అర్థాలు ఇలా ఇంత పొడుగు ఉన్నట్టుగా కనపడదు ఇంకో కొన్ని ముఖం ఇలా సంతిగా ఉన్నట్టుగా కనపడదు ఆ దోషం అర్థంలో ఉన్న దోషం తప్ప నీరు ముఖంలో ఏ ఆ రకంగా చిరాభాష ఎందు సంసారము కదా సంసారం అంటే ఏమిటి పుట్టుక చావు రోగము ఆరోగ్యము సుఖము దుఃఖము మీరు రోగము ఆరోగ్యము ప్రాణానికి పెట్టారు నేను పుట్టుక చావు దేహానికి సుఖము దుఃఖము మనస్సుకి అని కలిసే ఉంటాయి అక్కడే ఉంటాయి ఈ ద్వంద్వములు ఇటువంటి ద్వంద్వములు అవి ఆ చిరాభాషకు ఉంటాయి తప్ప చిట్టుకుండవు ఆత్మ వస్తువుకి ఏది లేవు దీంట్లో మీరు సెలెక్టివ్ గా ఉండకూడదు సెలెక్టివ్ గా ఉంటే మళ్ళీ సెలెక్టింగ్ సెలెక్టివ్ అంటే ఏమిటి పుట్టుగా నాకు ఉన్నది చాలు మాత్రం ఉండు అది పోదు అది అదిపోతుంది పుట్టుకంటే ఈ పిల్లలు ఉంటారు చూసారా చిన్నపిల్లలు వాళ్ళకి బర్త్ డే అంటే ఎంతో ఉత్సాహం వచ్చింది పిల్లలు ఎందుకని బర్త్డే నాడు వాళ్ళు శాక్యులైట్ ఈ శాక్యులెట్లు పట్టుకెళ్ళి మొత్తం స్కూల్లో పిల్లలందరికీ పెట్టి పెట్టారు ఆ టీచర్స్ వాళ్ళు బుధ మీద తట్టి కొంత అలా బయటెత్తి స్పెషల్ గా చూపిస్తారు దాంతో పిల్లలకి మొత్తం అందరి యొక్క అటెన్షన్ వాళ్ళ మీద ఉండే వాళ్ళకి అది గొప్ప ఉత్సాహం కనిపిస్తుంది పిల్లలు ఐదారు పిల్లలకి నాలుగు ఐదు పిల్లలకి బర్త్డే అంటే మహోత్సాహం కదా డెబ్బై ఏళ్ళ వాళ్ళకి ఎనభై ఏళ్ళ వాళ్ళకి కూడా ఆ రకమైన ఉత్సాహం ఉండడం అందులో సాగు తరుపుకొస్తూ ఉంటే ఈ బర్త్డేలు పెట్టుకుంటే అలాగ మీరు సెలెక్టివ్ గా ఉండకూడదు నాకు పుట్టుక లేదు సాగుపరేయాల నాకు సుఖము లేదు దుఃఖం లేదు సుఖాన్ని తీసుకురాయాలి సుఖాన్ని ముందు తీసుకురేయాలి సుఖాన్ని మీరు కోరుతూ ఉన్నంత సేపు సుఖం వస్తుంది దాని వెంబడి దుఃఖము కూడా తరువుకొస్తుంది మీరు సుఖమనేది తీసుకుంటే దుఃఖమును కూడా మీరు దూరం పెట్టారు మీరు సుఖాన్ని అపేక్షించదు దుఃఖం మీరు దూరపరాదు వాస్తవంలో సుఖ దుఃఖములు చావు రోగము ఆరోగ్యం ఏ అనుకుంటే అప్పుడప్పుడు రోగం వస్తుంది మీరు ఆరోగ్యం రోగం లేకపోతే ఆరోగ్యం దాని పేరే ఆరోగ్యం రోగము లేకపోతే రోగము రో దేహానికి వస్తుంది ముందు వేస్తే ఏమవుతుంది రోగం పోతుంది దానిపైరే ఆ అక్కడ కొత్తగా వచ్చింది ఏమి లేదు వచ్చిన రోగం పోయిందంటే ఈ రెండు దేహానికి ప్రాణశక్తికి ఉంటాయి శుభరోగము మనస్సుకుంటాయి నాకు ఇవేమీ లేవు ఆత్మ వస్తున ఇది అనే బోధ ఎరుక విద్యా పదే విద్య యరుగు అదేంటి విద్య అది విద్య మనం ఏమనుకుంటాం విద్యనుకుంటాం భగవద్గీత శ్లోకాలన్నీ కష్ట నష్టం చేయడమును లేకపోతే ఉపనిషత్తులు తలకితులుగా అప్పజెప్పడమును లేకపోతే గంట సేపు ఉపన్యాసం చెప్పడమును ఉపదేశం చేయడమును ఏదో పేరు పెట్టుకుంటాం లేకపోతే వాదగ్రం తమ్ములపై పెద్ద పెద్ద చర్చలు చేయడమును ఇలాంటి పేర్లను పెట్టుకుంటాం మీరు ఎప్పుడైతే అలాంటి పేరుతో విద్య అన్నారో అసలు విద్య మరుగులు పడుతుంది అసలు విద్య అయితే సంసారం ఉన్నది దినం చేయద్దు సంసారాన్ని సంసారం ఉన్నది అనుభవానికి వస్తుందిగా సంసారం ఉన్నది అసఖదుఖములు రూపంగా ఉన్నది అవి చిదాభాషకు ఉన్నది చిదాభాష కంటే పైన ఎరుక రూపంగా ఉండే నాకు ఆత్మ వస్తువు నాకు పండ్ర వివేకం ఇంతే విద్య నిజింది విద్య ఈ విద్య ఎలా వస్తుంది ఏమిటి కాదు కొంచెం దీన్ని మనం సంపాదించాల్సి ఉంటుంది అసౌ ఈ విద్య విచారణ ఆత్మవిచారము వలన లభ్యతే పొందబడు ఆత్మవిచారం చేస్తూ ఉండాలి ఇప్పుడు చూడండి సుఖము అనే అనుభవము కలదు సుఖానుభవము ఉన్నది దుఃఖానుభవము కలదు ఈ సుఖానుభవము దుఃఖానుభవము ఏవైతే ఉన్నాయో వాటికి అతీతమైన ఎరుక నీ స్వరూపము కాబట్టి అనుభవములతో మమేకం అవ్వద్దు అనుభవాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటితో మమేకం అవ్వద్దు అలా నిర్లిప్తంగా ఉండిపోవడం అనుభవములతో నిర్లిప్తంగా ఉండిపోవడం అలా ప్రొసెషన్ కింద వస్తూ ఉంటాయి అలాగేదో మంచి వస్తుంది వెళ్ళిపోతుంది చెడు వస్తుంది వెళ్ళిపోతుంది మనం నిర్లిప్తంగా ఉండిపోవడం అలాగ అనుభవములతో మనేకం కాకుండా నిర్లిప్తంగా ఉండడం మీరు అభ్యాసం చేసినట్లయితే మీ స్వరూపం మీకు సహజంగానే అనుభవానికి వచ్చేస్తుంది ఈ సుఖ దుఃఖములకు అతీతమైన శుద్ధ చిక్ స్వరూపము అనుభవానికి వస్తుంది అది విద్య కాబట్టి ఆ విద్య మనకి చేతికి చిక్కాలి అంటే చక్కగా ఆత్మవిచారాన్ని చేస్తూ ఉండాలి ఇప్పుడు చేస్తున్న పనే అదే ఇటువంటి ఆత్మవిచారాన్ని మనం చేస్తూ ఉండాలి దాని పేరే విద్య మంచి శ్లోకం ఆత్మాో నాత్మవస్తున విద్యా లభ్యతే సౌ విచారణ సదా విచారయేత్తస్ జగజ్జీవరాత్మన జీవ భావద్ధే స్వాత్మ్యమీ మంచి గంభీరమైన శ్లోకం దీన్ని నెక్స్ట్ క్లాస్ ఫ్రైడే క్లాస్ లో దీన్ని మనం విచారించేద్దాం ఇప్పుడు ఆ శ్లోకం రాస్తారు మీరు రాసుకుంటున్నారు తన పాఠం ముగిస్తున్నాను ఓం ఓ